ం శ్రీగరుభ్యో నమ ఓ నమో బ్రహ్మాలిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృవ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో లవరహిత ప్రజాన ప్రత్యో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థర బ్రహ్మానందం పరమసుకదం కలం ూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తమదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూత భావాతీతరహిత సద్గరు తం నమ Om Nase Om Nama Jaya Sairam Swami Om Nema Vashishyate Om Om Nama Dha Om Nama Dham Om Nama o namana o nameva asishyate o o namada o naminam o నాయ పూర్ణమేవాదిశతే ఓ తు సహనోగత్తు సహ వీర్య ధస్సు మా విద్విషామహ శి హరి మనం ద్వితీయ కదా నచికేత ప్రపంచములో ఎక్కువ మందిని ఆకర్షించునటువంటిన్ని ఎక్కువ మంది కోరుకొనున్నటువంటి పుత్ర పుత్రపౌత్రులను ప్రియమును కలుగజేయు స్త్రీలను ధన కనక వస్తువాహనములను ఎన్నింటినో నీకిచ్చెదనని నిన్ను మాటిమాటికీ ప్రలోభపెట్టినూ నీవు వాటినన్నింటినీ వదిలిపెట్టి నీ బుద్ధిచాతుర్యమునకు ఆశ్చర్యపడుచుంటిని అధిక సంఖ్యాకులకు సామాన్య మానవులు ధన కనక వస్తువాహనములను సంపాదింపవలనడి వ్యామోహములో పడి దుఃఖముల పాలగుచున్నారు నీవు వానిని కోరవైతివి వానిలో నుండి దోషములను గుర్తించిన నీ జన్మ ధన్యము సంసారిక సుఖములకు లోబడని నీ వారే ఆత్మజ్ఞానమునకు అర్హులు జగద్వ్యాపారములకు సంబంధించినటువంటి వాటి ఎందు ఆసక్తి ఎవరికైతే ఉందో ఆ మోహం ఎవరికైతే ఉందో వారికి ఈ ఆత్మ విషయక జ్ఞానమునందు ఆసక్తి కలుగదు అంటే అర్థం ఏమిట ప్రతి జీవుకి కూడా జీవులందరికీ కూడా సామాన్య ధర్మం ఏమిటంటే వారి వారి ఇంద్రియములు ఇంద్రియ విషయములందు ఆసక్తి కలిగి ప్రవర్తించుట ఇది సామాన్య విషయం కానీ మానవుడికి ఒక్కడికే ఈ ఇంద్రియాలను జయించగలిగేటటువంటి సమర్థత ఉంది ఎట్లా అంటే అవి కోరినటువంటి వాటిని వాటికి అందివ్వనివ్వకుండా అందనియకుండా అందించకుండా నిరసిస్తూ తగు మాత్రముగా దీనికి ఉపమానం చెబుతారు ఒక సింహాన్ని స్వాధీనపరుచుకోవాలి ట్లా స్వాధీనపరుచుకుంటాం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఈ ఇంద్రియములు ఎటువంటి వాట ఆ సింహం వంటి వాట వాటిని స్వాధీనపరచుకోవాలి అంటే ఒక జూలో ఒక జూలో గాని ఒక సర్కస్ లో గాని ఇంద్రియ వాటిని స్వాధీనపరచు కొద్దిపాటి ఆహారాన్ని పెడతారు ఎందుకనిట అంటే పూర్తిగా ఆహారం పెట్టకపోతే చనిపోతుంది కాబట్టి కొద్దిపాటి ఆహారం పెడతారు ఆ కొద్దిపాటి ఆహారంతో వాటికి సంతృప్తి కలగదు తీవ్రమైన అసంతృప్తి కూడా అట్లా తీవ్రమైన అసంతృప్తికి లోనైనప్పుడు వాటికి శిక్షణనిస్తారు అంటే ఒక స్టూలెక్కి ఏనుగు కూర్చోవాలి ఒక స్టూలెక్కి సింహం కూర్చోవాలి రింగులో నుంచి పూలి దూకాలి అట్లా దూకేటట్లుగా వాటిని కొడతాడు వాటికి సంజ్ఞారూపకంగా వాటికి సూచిస్తాడు వాటికి మార్గ చేస్తాడు అట్లా శిక్షణకి అవి లొంగితేనే ఆహార పెడతాడు ఈ రకంగా ఒక యమనియమాదులతో కూడినటువంటి శిక్షణకు లోనయ్యేటట్లుగా ఇంద్రియములను మనం స్వాధీనపరుచుకోవాలి అందువలన యమ నియమాలకు అత్యంత ప్రాధాన్యత రకంగా ఇంద్రియాలను స్వాధీనపరుచుకోవాల్సినటువంటి అవసరం అక్కడ ఎవరికైతే ఇంద్రియములను స్వాధీనపరుచుకున్నారో ఆ ఇంద్రియ జయం జితేంద్రియత్వం కలిగిందో వాళ్ళు సంసార సుఖము నుంచి బయటపడతాడు సంసార సుఖమంటే అర్థమేమిటి అంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నారు స్త్రీ పురుష బాంధవ్యంలో ఉన్నటువంటి గృహస్థాశ్రమ సౌఖ్యమే సంసారము అని అని సత్యాన్ని సమస్త మానవ సంబంధాల మధ్యలో మనస్సుతో కూడుకుని ప్రవర్తించేటటువంటి ఇంద్రియ సంబంధ వ్యవహారం అంతా సంసారమే మనస్సు పనిచేయడం రజో గుణ ధర్మంతో ప్రారంభించగానే గుణధర్మం ప్రేరేపించబడగానే నువ్వు సంసారంలో పడతావు ఎప్పుడైతే నువ్వు గుణాతీతంగా ఉంటావు వ్యవహారంలో సత్వగుణాన్ని పరిమితంగా అనుమతిస్తూ వాస్తవ లోను గుణాతీతంగా సాక్షిగా నిలబడి ఉంటూ ఎప్పుడైతే మోహాన్ని నిర్జిస్తావో మోహాన్ని నిరసిస్తావో మోహాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేస్తావో నిర్మోహత్వాన్ని సాధిస్తావో దీనికి అందరికీ తెలిసినటువంటి సూత్రం అండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఎవరైతే ఈ మోహాపాషమునూ బంధించబడతారు బాధించబడతారు వాళ్ళందరినీ మూఢమతులుగా పేర్కొని మోహ ముద్గరం ఈ భజగోవింద్రోత్రానికే మోహ ముద్గరం అని పేరు కాబట్టి ఎవరెవరికైతే ఆయా సంసార లంపటం బలవత్తరంగా పనిచేస్తుంది ఆ ప్రారంభవశాత్తు ఏర్పడుతున్నటువంటి సంఘటనలు అథేద్యమై అచేద్యమై నీవు స్వాధీనపరుచుకోవడానికి సాత్వికమైనటువంటి జీవితంతో జీవించటానికి గుణాతీతమైనటువంటి సాక్షిత్వంలో నిలబడి ఉండటానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే సాధన అలా అననుకూల పరిస్థితులు ఏర్పరచడమే నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి గుణ ధర్మాలను అనుసరించే నీ బయట ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తారు వాళ్ళలా ప్రవర్తించారని వాళ్ళ ఎడలను వేరాగతి వేటాలని పొందకోరు అలా పొందామనుకో నీలో ఆ గుణధర్మం ఇంకా శేషించిపోతుంది బలపడిపోతుంది కాబట్టి నీ లోపల ఉన్నటువంటి రజో గుణ ధర్మ తమో గుణ సత్వగుణ ధర్మాలను ఎత్తి చూపడానికి నీ చుట్టుపక్కల నువ్వు జీవిస్తున్నటువంటి మానవ సంబంధాలన్నీ ఏర్పడాయి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి యొక్క ప్రాథమికమైనటువంటి నియమం ప్రాథమికమైనటువంటి ధర్మం ఏమిటంటే నీ లోపల ఉన్నటువంటి గుణమాల్ని ఎత్తి చూపుకానిపోయిన ఏమండి నేను ఫలానా ఆశ్రమానికి వెళ్ళి ఫలానా స్వామి నేను సర్ఫలన్న తత్వ ప్రవచనం చెబుతారట వెళ్ళి వస్తారంటే కుదరదు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు ఇంటో చేసుకోలేవాదో ఆ కృష్ణారామ ఏదో ఇంటోనే చేసుకోవస్మరణ నీకు ఎందుకు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చేసేదే ఉంది నువ్వు కొత్తగా ఏముంది మమ్మల్ని అందరినీ వెట్టి పెట్టి కలిసిపోతావా ఈ రకమైనటువంటి పద్ధతులతో నీ చుట్టుపక్కల ఉన్న మానవ సంబంధాలు నీతో రియాక్ట్ అవుతున్నాయి అంటే ఆ రకమైన ప్రతిస్పందనని తెలియజేస్తున్నాయంటే దానికి కారణం ఏమిటి నీ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి రాజసిక తామసిక ధర్మాలు వాళ్ళలో ఉన్నటువంటి గుణధర్మాలను ప్రేరేపించి నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించవేమో అనేటటువంటి భయాన్ని వాళ్ళలో కలగజేసి నీ కర్తవ్యత విముఖతను వాళ్ళు నిరోధించాలనే ప్రయత్నంలో నీట్లో వాళ్ళలా రియాక్ట్ అటువంటి సాంసారిక బంధమును కలగజేసేటటువంటి ధర్మం అంతా గుణమాలిజంలో అవుతుంది కాబట్టి సంసారం అంటే మూడు గుణములే వేరే ఇంకేమి లేదు మనసే ఇంతకుమంది వేరే ఇంకేం లేదు ఎప్పుడైతే నువ్వు జ్ఞాత స్థానంలో సాక్షిగా ఉంటావో ఎప్పుడైతే మిగిలిన ఇరవై నాలుగు పిండాండ పంచీకరణలో చెప్పబడినటువంటి నీకు స్వాధీనమై సాక్షిగా ఉంటావో అప్పుడేమైంది సేవకుడుగా ఉంటావు కర్తవ్యం చేస్తావు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడు అయి ఉంటావు అంతా ఈశ్వర ప్రసాదంగా చూస్తావు కర్మకి అంటకుండా ఉంటా మాలిన్యం లేకుండా ఉంటావు ఇంకేమిటి సహజ సమరస శాంత స్వభావంతో ఉంటాం ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి సహజ సమరస శాంత స్వభావానికి ఎవరైతే స్పష్టమైనటువంటి అంశాలని ఇందులో ప్రతిపాదిస్తున్నారు కాబట్టి మనం తప్పక ప్రయత్నించి అనేక జీవితములుగా అనేక జన్మలుగా మాటి మాటికి ప్రలోభ పెడుతూ నిన్ను వాటి వెంట తిప్పుకున్నట్టు తిప్పుకునేటటువంటి ధన కనక వస్తువాహన స్త్రీ వ్యామోహ స్త్రీ అంటే ఇక్కడ ఒక స్త్రీలనే కాదు శబ్దం వాడినప్పుడల్లా ప్రకృతి చేత అనే సత్యాన్ని గుర్తించినటువంటి వారు ఉన్నారు ఎవరైతే జగద్భ్రాంతిలో పడకుండా ఉన్నారు బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రమును తన జీవితమునందు తాను ఎవరు సిద్ధి పొందాలనేటటువంటి లక్ష్యాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారి జన్మ ధన్యము కాబట్టి మనలో ఆ రకమైన జగత్తుకు సంబంధించినటువంటి ప్రేరణలు కలగగానే వాటిలో ఉన్నటువంటి దోషభావాన్ని గుర్తెరగాలి ఏమిటి వాటిలో ఉన్నటువంటి దోషభావము అంటే నీలో మోహములో చిక్కుకునేటట్లుగా చేస్తుంది దీనికి ఒక ఉపమానం ఉంది మీరు ఎవరికైనా కానీ ఈ ఉపమానాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది ఎవరో కఫం అంటే అది విసర్జించబడదగినటువంటి అంశం కాబట్టి వాడు విసర్జించాడు వీడు విసర్జించినటువంటి కఫము శ్లేష్మము ఈగకు ఆహారంగా కనపడుతుంది బడి ఆ ఆ శ్లేష్మము కఫములో ఉన్నటువంటి సూక్ష్మీలని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఏ ఆ శ్లేషంలో ప్రవేశం ప్రవేశించేటప్పటికీ ఆ శ్లేష్మానికి ఉన్నటువంటి జీవులు దాని రకాలుగా అంటుకుంటారు అంటుకునేటప్పుడు అది ఎగరటానికి అశక్తమైపోతుంది అశక్తమైపోయి ఆ శ్లేషంలో చనిపోతుంది ఇది మోహంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ధనకరక వస్తువాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మములో బాట ఏగలాగా నిన్ను బయటికి ఎగరలేవలేవు నిన్ను నీ స్వేచ్ఛను హరిస్తాయి నీ యొక్క మానవ జన్మకి సంబంధించిన స్వధర్మాచరణను చేయనివవు కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని వాటిలో ఉన్న దోష లక్షణాన్ని స్పష్టంగా గుర్తిరగవలసినటువంటి అవసరం ఆహా టువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను మోహమనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు పెద్దలేమన్నారంటే మోహాన్ని పులితో పోల్చారన్నమాట ఒకసారి పులి బారినటువంటి పడిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడుతుంది కారణం ఏమిటంటే పులి అక్కడ ఎక్కడా పట్టుకోదు సరాసరి మెడ దగ్గరే పట్టుకోవద్దు ఏ జీవినైనా సరే ఇంకా మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశం వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేయటంత లోపలే దాని యొక్క పంజ దాని యొక్క పళ్ళు వీడి యొక్క కట్ట నరాన్ని తెచ్చిన తద్వారా మృతువుగానే పడతారన్నమాట కాబట్టి మోహం అనేటటువంటి వ్యాఘ్రము ఎలా ఉంది అంటే నీ ఆయువుని హరించి వేస్తూ నిరంతరాయముగా నీ ఆయువుని హరించి వేస్తూ కాలయాపన జరిగేటట్లుగా చేస్తూ నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తూ నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తూ నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా విగుసుకుపోయేటట్లుగా మార్పు చేస్తుంది మరి మోహం యొక్క ప్రభావం అని విశేషమైనటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై ఉన్నది అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మ జ్ఞానము అత్యావశ్యకము ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ విచారణని పొందుతారో వాళ్ళు మోహములో నుంచి బయటపడతారు ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుంచి బయటపడతారు కాబట్టి మానవ జన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని శ్రేయో మార్గము మోక్షదాయకమనియో ప్రేయో మార్గము లౌకిక సుఖముల నిచ్చననియు చెప్పి ఉంటని ఈ రెండు మార్గములలో ఎంత భేదమున్నది చీకటి ఎంతో భేదమున్నది చీకటి వెలుతురుల పరస్పర భిన్నములై వివిధములైన ఫలములు గలవి అందుచే విద్వాంసులు శ్రేయో మార్గమును విద్య అనియు ప్రేమో మార్గమును అవిద్య అనియు చెప్పుచున్నారు శ్రేయో మార్గమును అనుసరించువారు వివివే వివేకి మోక్షమును పొందుతురు ప్రేయో మార్గములను అనుసరించువారు అవివేకి అయి మోక్షమునకు దూరమగుదురు అవిద్యారూపమగు స్త్రీ పుత్రులను విడిచిపెట్టి విద్యారూపమకు మోక్షమును కోరిన నీవు ధీరుడవు అవిద్య ఎందు అనగా అజ్ఞానాంధకార రూపమగు ప్రేయో మార్గమును అనుసరించువారు ఏది తమకు సుఖమును కలగజేయును ఏది దుఃఖమును కలగజేయును గుర్తించని వారైనప్పటికీ తమ్ము తాము ధీమంతుల మనియు శాస్త్రజ్ఞుల మనియు తలంచు అట్టి మూడు అనేక కుటిల మార్గములను అనుసరించుచు నిరంతరము ధన సంపాదన కొరకై తమ జీవితములను వెచ్చించుతారు అటువంటి వాడు గృద్ధివాణి అనుసరించి గృద్దివాడు పొందు ఫలమునే పొందుదురు అనగా జరామరణ రోగాది రూపమైన దుఃఖముల పాలగుదరు వారు పరలోక ప్రాప్తి సాధనములగు తపస్సు మొదలైన వాని ఆచరింపరు అహింసరు చాలా విశేషాలు చెప్పారు మనం సమీక్షించినట్లయితే శ్రేయో మార్గము మోక్షదాయకం ప్రేయో మార్గముయకం ఏమిటండి బంధదాయకం ఒక రకంగా చెప్పాలంటే ప్రేయో మార్గము బంధకారణం శ్రేయో మార్గము మోక్షదాయకం ఒక ఉదాహరణ చెప్తా మనం పుట్టింది మొదలు అనేక రకములైనటువంటి ఊహ కలిగినప్పటి నుంచి వస్త్రాలను పొందుతూనే ఉంటాం ఎన్ని వస్త్రాలను కొన్నా మరల వస్త్రాల షాపు వెళ్లేటప్పటికి అది కొంటే బాగుండు ఇది కొంటే బాగుండు అది ధరిస్తే బాగుండు ఇది ధరిస్తే బాగుండు అనిపిస్తుందా లేదా అట్లాగే బంగారం షాప్కి వెళ్ళేది షాప్కి వెళితే ఏమైంది ఆ డిజైన్ కొత్తది ఈ డిజైన్ కొత్తది ఆ షేప్ బాగుంది ఈ షేప్ బాగుంది ఆ రత్నాలు బాగున్నాయి ఈ రత్నాలు బాగున్నాయి అనేటటువంటి లంకారిక వ్యామోహం కలుగుతారు అట్లాగే ఒకరికి విద్య ఎందు ఆసక్తి ఉంది వరసగా చేస్తూనే పోతుంటాడు జీవితకాలం ఎంఏలు బిహెచ్డీలు ఎంఫిల్లు ఎంఏలు బిఏలు వాడివి వచ్చిన డిగ్రీలన్నీ చేస్తూ పోతుంటాడు కొంతమంది ఉన్నారు పదహారు ఎంఈలు చేశానని చెప్పుకుంటాడు జీవితంలో సత్యమే కానీ అది మార్గం కదా కొంతమంది ఏం చెప్పుకుంటారు నేను సైకిల్ దొక్కుతూ ఈ ఊరు వచ్చానండి ఇప్పుడు నేను నలభై అంతస్తులు మేడగడ్డానండి అంటే ఆయన జీవితంలో ఆయన సాధించింది ఏమిటి అని ఒకసారి వెనక్కి తిరిగి సింహావలోకనం చేసినట్లయితే మనం కూడా ప్రతిరోజు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సింహావలోకనం చేయాలి ఒకసారి వెనక్కి తిరిగి తీసుకోవాలంటే నాకు పుట్టి బుద్ధికినప్పటి నుంచి ఊహ వచ్చినప్పటి నుంచి ఇప్పటి గత ముప్పై ఏళ్ళలో గత నలభై ఏళ్ళలో గత యాభై సాధించినది ఏమిటి అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే మన దగ్గర ఏమేమి కనబడుతున్నాయో అవన్నీ కూడా భౌతికమైనటువంటి అంశములైనట్లయితే అవన్నీ ఏమిటవి ప్రేయో మార్గములు బంధదాయకములు సుఖములు బంధదాయకమైనప్పటికీ కూడా సుఖములు చెప్పే క్లేష్మములో పడిన ఏగా సుఖాని పొందుతుంది ఆహారాన్ని తింటోంది ఆనందాన్ని అనుభవిస్తోంది కానీ అందులోనే ప్రాణాలని కోల్పోయి శరీరమే నేనుగా ఉన్నప్పుడు జరా మరణ దుఃఖములు తపం ఈ జరా మరణ దుఃఖము శరీరానికే గాని నాకు కాదు అనేటటువంటి వివేకం పొందాలి అంటే ఆత్మవిచారణ చేయటి ఈ బాలయోన సౌమారు వృద్ధాప్యములు నావి కావు శరీరానికి అనేటటువంటి శరీరంలోని ఉండి శరీరమునకు వెలక్షణముగా ఉండేటటువంటి స్థితిని సంపాదించాలి కాబట్టి చీకటి వెలుతురు ఎట్లా ఒకదానికొకటి పరస్పరము భిన్నము భిన్నము అంటే అర్థం ఏమిటంటే ఒకటి ఉంటే ఓటం ప్పుడేమో చీకటి ఉండదు చీకటి ఉన్నప్పుడు వీలుతురు అనుభూతం కాదు అట్లాగే వివేకం ఉన్నప్పుడు అవివేకం కలిగే అవకాశం లేదు అట్లాగే అవివేకం ఉన్నప్పుడు కలిగే అవకాశం లేదు కారణం ఏమిటంటే ఆ అవివేకానికి ఒక ఉద్వేగం ఉంటుంది ఒక వడి ఉంటుంది అది ఒకసారి కలిగితే నేను స్థిరంగా ఉండలేవదు ఉదాహరణ చోట మీరందరిలో మీ అందరి జీవితాలలో తాజ్మహల్ చూసిన వాళ్ళు ఎవరు అంటే కొంతమంది ఎవరో చూసామని కొంతమంది చూడలేదని చెప్తారు చూడకపోతే ఏమిటైంది అన్న ప్రశ్న వేసుకున్నాను తాజ్మహల్ చూడకపోతే జీవితం వ్యర్థం అట్లాగే నేను కాలేజీలో చదివే కాలంలో మరో చరిత్ర సినిమా చూసావా అనేది సినిమాలు చూసే అలవాట్లేదు నేను చూడలేదు అయితే నీ జీవితం సగం వృధా అనేవాడు అంటే అర్థం ఏమిటి ఈ ప్రేయో మార్గంలో ఉన్నప్పుడు ఆ సుఖాన్ని పొందకపోతే నీ జీవితం వృధా అనేటటువంటి ఉద్వేగాన్ని పొందదు ఆ ఉద్వేగాన్ని పొందేటప్పటికీ ఆ సుఖం వైపు మిడత వలె ఆకర్షించబడదు ఆకర్షించబడి అయితే ప్రాణాలని కోల్పోతుందో దీపశిఖ మీద అట్లాగే దీపపురువు వెలి అయిపోతాడ అర్థమైనా ఈ రకమైనటువంటి బంధ కారణము ఈ ప్రేయో మార్గంలో ఉంది అందువలనే ఈ ప్రేయో మార్గము అవిద్య అన్నారు ఎందుకన ఈ అవిద్యకు మూలం లేదు ఇది అనాది మరి శ్రేయో మార్గము అది విద్య జ్ఞానం దాని అనాదే ఆ జ్ఞానము కూడా అనాదే శరీరాన్ని మార్చిన ప్రతిసారి నీతో వచ్చేవేమిటయ్యా అంటే ఈ జ్ఞాన జ్ఞానములే నీతో ఒక శరీరం నుంచి మరొక శరీరము నాకు మార్పు చెందేటప్పుడు వచ్చేటటువంటి వారసత్వ సంపద దీనిని మనం ఇప్పుడు లేటెస్ట్ గా నూతనమైన విజ్ఞాన పంధాలు జీన్ థీరీ జీన్ థియరీని డెవలప్ చేశామా అధ్యయనం చేశాము ఒక ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా జ్ఞానాజ్ఞానములు రెండు ప్రాప్తిస్తున్నాయి మరి ఏం చేయాలండి ప్రయత్నం చేసి దీన్ని మార్చవచ్చు జీని మ్యూటేట్ చేయవచ్చు అని నిరూపించి ఏ రకమైనటువంటి స్వభావంతో కూడినటువంటి వ్యక్తి అయినా ప్రయత్నశీలుడై శ్రద్ధాభక్తి కలిగి విశ్వాసం కలిగి తపస్ తపస్సు చేసినట్లయితే దాని కొరకు లక్ష్యము కొరకై తప్పించుట తపస్సు అనగా ఇంద్రియములను ఇంద్రియార్థములను ప్రవేశించనివ్వకుండా లక్ష్యమునందే ఉంచుటకు తప్పించుట ఇది తపస్సు అంటే అర్థం మీరు అది చెట్టు కిందే చేస్తారు సంధ్యా సమయంలోనే చేస్తారు నిద్రా సమయంలోనే చేస్తారు జీవితకాలం అంతా చేస్తారో ఒక క్షణమే చేస్తారో ఇదంతా మీ శక్తి సామర్థ్యములను బట్టి ఆధారపడి కాబట్టి నీవు ఆ తప్పింపజేసేటటువంటి లక్షణం కనుక నీలో ఆ తహ నీలో లేకపోయినట్లయితే ఆ శ్రద్ధాభక్తులు లేకపోయినట్లయితే ఆ దైవీ సంపద లేకపోయినట్లయితే నీవు అవివేకి అయి మోక్షమునకు దూరమై రేయో మార్గమున పడిపోతావు ఎప్పటికప్పుడు జగత్ వ్యాపారములకు సంబంధించినటువంటి ఆకర్షణలు నిన్ను ప్రలోభ పెడతాయి ప్రలోభ పెట్టి ఏం చేస్తాయి అవిద్యారూపములు ఈ జగత్తులో స్త్రీ పుత్రధనాలు ఈ అవిద్యారూపములకు ఉపమానం చెప్తున్నాడు స్త్రీ పుత్ర ధనాథులు ఏమండి ఇక్కడ వింటున్న వాళ్ళందరిలో స్త్రీలు ఎక్కువ మీరు స్త్రీలను బహిరంగంగా చెప్తున్నారు మరి ఏ స్త్రీలు అని అనుకోవచ్చు మీరు ఇందాకే చెప్పారు స్త్రీ అంటే ప్రకృతి స్వభావం కలిగినటువంటి జీవ స్వభావం కలిగినటువంటి వారందరూ శరీరమే నేనుగా జీవించే వారందరూ స్త్రీలే పుత్ర అంటే మీ వారసులు పుత్రికల గురించి ఎందుకు చెప్పలేదండి అని అనుకోవక్కర్లా పున్నామ నరకం ఎవరికైతే కలుగుతుందో ఆ పునః నామ నరకం పొందడానికి జనన మరణ చక్రంలో మించడానికి తిరగడానికి సిద్ధపడ్డవారు అందరూ కూడా మోహమును కలిగి ఉన్నవారే వారు మోక్షమునకు దూరమైన వారే మోక్షం అంటే మోహక్షయం విద్యారూపముకు శ్రేయో మార్గము చేత మోహము క్షయించిపోతుంది ఆత్మజ్ఞాన విశేషం చేత జరిగేటటువంటి ఒకే ఒక పని ఏమిటంటే మోహము క్షయిస్తుంది ఇది దాని యొక్క ప్రయోజనం ఆత్మానుభూతి వల్ల నాకేమిటండి ప్రయోజనం ఏమి భార్యలు భర్తలు పెరగరు ఒక బిళ్ళ ఉన్న వాళ్ళు ఎవరికి ఇద్దరు ముగ్గురు బిళ్ళు రారు ఒక భర్త ఉన్న వాడికి ఎవరికి ఇద్దరు ముగ్గురు భర్తలు రారు ఉన్న భర్తలు పోరు ఉన్న భార్యలు పోరు ఆత్మవిశేషం చేత ఆత్మానుభూతి వలన భౌతికమైనటువంటి ప్రయోజనాలు చర్చించవు మా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడాలి అవరు మా అబ్బాయికి ఉద్యోగం రావాలి అది అవ్వదు మా అమ్మాయికి ఫీల్డ్ అవ్వాలి అది అవదు మరి ఏమిటంటే దీనివల్ల ప్రయోజనం నీ లోపల ఆంతరిక పరిణామాన్ని పట్టు నీకు నేను ఎందైతే జగత్తు మానవ జీవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎడలా మోహము క్షయించి పోయేట్లు చేస్తుంది అదొక్కటే ఈ ఆత్మ వల్ల ప్రయోజనం ఆత్మ ఆత్మజ్ఞానం వల్ల ప్రయోజనం శ్రేయో మార్గము వల్ల ప్రయోజనం రేక ప్రయోజనం ఏమిటంటే సత్య శాంత సమరస భావము చేత మోహక్షయం కలుగుతుంది మోహము క్షయించిపోవడం ద్వారా నీవు ఉత్తమ గతిని పొందుతావు ఏమిటా ఉత్తమ గతి అంటే జరణ మరణ చక్రంలో పడకుండా అజ్ఞానాంధకార రూపమైనటువంటి ప్రేయో మార్గమును అనుసరించేటటువంటి వారు తమకు తాత్కాలికముగా అప్పటికప్పుడు ఏది సుఖము కలుగజేయునో అది మాత్రమే ఆశ్రయిస్తారు శాశ్వత దుఃఖం ఏర్పడుతుందనేటటువంటి సత్యాన్ని గ్రహించలేదు గ్రహించలేకపోగా వారిలో అజ్ఞానాంధకారం వలన అవిద్యా దోషం వలన తమను తామే గొప్పగా తలదు అందుకని పెద్దలు ఎవరినైనా కానీ వారి యొక్క జ్ఞాన బలాన్ని తెలుసుకోవాలి అంటే వారు ఏం వారిని అనుసరించి కొద్దిసేపు గమనించినట్లయితే తెలిసిపోతుందట ఎవరి మాటలలో అయితే ఆత్మస్థుతి పరనింద ఈ రెండు ఉంటాయో ఇది అవిద్యకి ప్రథమ ముఖం అవిద్య దోషం మనకు ప్రథమ ముఖం ఏమిటంటే ఆత్మస్థుతి సరనిండా తనను తాను కోడుకోవటం తాను తాను గొప్పగా చేసుకోవటం తాను తాను అహంభావముతో వ్యక్తీకరించుకునటం తాను తాను అభిమానంతో చూసుకొనుట తాను తాను గొప్పగా ఆ చేసి చెప్పుకొనుట తన యొక్క విద్వాంస లక్షణాన్ని తన యొక్క శాస్త్రజ్ఞుడైనటువంటి లక్షణాన్ని తన ఆజీవన పర్యంతము తాను చేసిన పరిశోధన గొప్పగా చేసి ఎప్పుడైతే చెప్పుకుంటాడో పెద్దల యొక్క కృపచేత తాను సాధించినటువంటి వాటన్నింటినీ ఆనే సాధించినట్లుగా ఎప్పుడైతే చెప్పుకుంటాడో తన యొక్క కర్తృత్వ భోక్తృత్వ అభిమానం ఎప్పుడైతే బలపరచుకుంటాడో అప్పుడు ప్రేయో మార్గమైనటువంటి అజ్ఞాంధకారమైనటువంటి అవిద్యారూపమైనటువంటి బంధకారణమైనటువంటి మోహరూపమైనటువంటి తారమునందుకుంటున్నాడు కాబట్టి ఎటువంటిదయ్యా అలా అన్నట వేళ్లనే గురువులుగా భావిస్తూ ఉంటారు ఎవరైతే ఆత్మనిష్టలు కారో వారు గురువులు కారు ఎవరైతే ఈ బలము చేత శాస్త్రజ్ఞలుగా విద్వాంసులుగా పండితులుగా కార్ ఆ కార్మికమైనటువంటి బలము చేతూడ చేత కర్తవ్య కర్మలని కామ్యక కర్మలుగా అనుష్ఠింపచేస్తూ కామ్యక గురువులుగా నిషిద్ధ గురువులుగా ఉన్నటువంటి వారిని ఆశ్రయించినట్లయితే తప్పక మరింత బంధకారణములో చిక్కుకునే అవకాశం ఏర్పడుతుంది తప్పక మోహం బలపడే అవకాశం ఏర్పడుతుంది అందువల్ల ఏమైపోతావు అంటే ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడిని గురువుగా విడు ఏ రకమైనటువంటి విద్యను పొందగలుగుతావు ఏ రకమైన జ్ఞానాన్ని పొందగలుగుతావు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతావు అంటే అసాధ్యం ఎందుకంటే గురువు గారికి ఆత్మానుభవం లేనప్పుడు ఆత్మానుభూతి లేనప్పుడు శిష్యులకి ఆ ఆత్మానుభూతిని అందించగలిగేటటువంటి శక్తి ఉండదు ఎప్పటికప్పుడు ఆత్మోపరచి దిశగా నడపవలసినటువంటి గురువు గారు వారిని జగద్వ్యాపార సహితమైనటువంటి సకామ్య పద్ధతిగా నడుపుతాడు అప్పుడేమవుతాడు వాడు అదే మోహంలో మరింతగా ఊరుకుపోతాడు పైగా ఈసారి ఏమనుకుంటాడు మా గురువుగారే చెప్పాడు కదా అనుకుంటాడు మా గురువుగారే చెప్పగాలి ఇంకేముంది సమస్య ఏమంటే మా అబ్బాయిని విదేశాలకు మమ్మించమంటారా అని నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్పగలుగుతాను మా అమ్మాయికి పెళ్లి చేయమంటారా ఈ సంబంధం కుదర్తమంటారా అని నన్ను అడిగారు అనుకోండి నేనేం చెప్పగలుగుతాను ఏమండి ఇల్లు కొనమంటారా అని నన్ను అడిగారనుకోండి నేనేం చెప్పగలుగుతాను ఏమండి ఈ వ్యాపారం చేయమంటారా మానమంటారా అని నన్ను అడిగారనుకోండి నేనేం చెప్పగలుగుతాను ఏమండి ఈ ఎన్నికలలో పోటీ చేయమంటారా నేను గెలుస్తానంటారా నాకు ముహూర్తం పెడతారా నేను నామినేషన్ వేయడానికి అని అడిగారనుకోండి నేనేం చెప్పగలుగుతాను కాబట్టి ఈ రకమైనటువంటి జగత్ వ్యాపార లక్షణాలలో నీవు గనక గురువును ఉపయోగించుకోవడం ప్రారంభించావనుకో అప్పుడు ఆత్మోన్నతికి గురువును ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కోల్పోతావు ఎందువల్లంటే ఆ గురువు నీకు ఎట్లా కనబడతాడు అంటే నీ కోరికలు నీ సందేహాలు నీ సంసార సంబంధ విషయములను తీర్చేటటువంటి సాధారణమైనటువంటి విద్వాంసుడు పండితుడు శాస్త్రజ్ఞుడు కామ్యక కర్మల ఎందు ధర్మముల విశేషమైన పాండిత్యంగలికి సలహాలు ఇచ్చేటటువంటి సలహాదారుగా ఉపయోగపడతాడు తప్ప నీ ఆత్మోన్నతిని ఆత్మజ్ఞానాన్ని పొందడానికి నువ్వు మోక్షాన్ని పొందడానికి నీవు విద్యావంతుడు అవ్వడానికి శ్రేయో మార్గమును నడవడానికి సరి అయినటువంటి సద్గురుమూర్తిగా ఉపయోగపడలేడు కాబట్టి గురువుని మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నామనేటటువంటి అధికారిత్వం కూడా చాలా ముఖ్యమైనటువంటి ఒక గుడ్డివాడు మరొక గురుడివాడిని ఆశ్రయించిన పద్ధతిగా ఉంటే అవిద్యా పద్ధతి మోహ పద్ధతి ప్రయో మార్గ పద్ధతి ఎందరూ గుడివాడినే పొందే ఫలం కూడా అంధకారమే కాబట్టి పరలోక ప్రాప్తి సాధనమైనటువంటి ఆముష్మిక సాధనలైనటువంటి ఆధ్యాత్మిక మార్గమైనటువంటి ఆత్మయే సర్వాధికమైనటువంటిది అనేటటువంటి మార్గంలో ప్రవేశించాలి అంటే మానవులందరూ కలిగి ఉండాలి తప్పక ఇంద్రియములను ఇంద్రియార్థములందు వాళ్ళు కోరినటువంటి వాటి ఎందు ప్రవేశింపనివ్వక నిరోధించి నీ లక్ష్యమైనటువంటి ఆత్మ విచారణ జ్ఞానములు ప్రవేశింపజేసి మనోబుద్ధులను ఆత్మయందు సంయమింపచేయాలి మనోబుద్ధులను చైతన్య స్థితి ఎందు సంయమింపచేయాలి ఇంద్రియములను మనోబుద్ధుల చైతన్యమునందు చైతన్యమును తన మూలమైనటువంటి పరమాత్మయందు ఎవరైతే ఉపశమింపచేస్తారో చేస్తారో విశ్రమిం ్రహ్మమునందు చరించుట అనగా అర్థం ఏంటంటే ఇంద్రియములను ఇంద్రియార్థములందు పనిచేస్తున్నప్పటికీ నేను బ్రహ్మమును నేను సాక్షిని అని ఎవరైతే విలక్షణముగా ఉంటారో ఆ ఇంద్రియ సుఖమును తాను అనుభవించారీరక చర్య ఉపచర్యలలో ప్రవర్తించినటువంటి సందర్భాలు కూడా సంయమేంద్రియుడై ఇంద్రియ జయాన్ని కలిగి నామ మాత్రమే నిమిత్త మాత్రమై ఉంటాడు అప్పుడేమయ్యాడు అంటే ఆయా చర్య ఉపచర్యలలో ప్రతి చర్యలలో పాలు పంచుకున్నట్లుగా చూచే వారికి కనబడుతున్నాడు చూస్తే మాత్రం అలాగే ఉన్నట్లుగానే కనబడుతున్నాడు కానీ వాస్తవికముగా తాను అలా లేడు ఈ రకముగా శరీరమునందే ఉన్నటువంటి వాడై ఉండి అశరీరిగా ఉన్నాడు దేహమునందే ఉన్నవాడుగా ఉండి దేహిగా ఉన్నాడు క్షేత్రమునందే ఉన్నవాడుగా ఉండి క్షేత్రజ్ఞుడుగా ఉన్నాడు ఈ రకమైనటువంటి విభాగ న్యాయమును మన అంతరంగమునందు ఏర్పరచుకుని బుద్ధిని గనక చైతన్యమునందు సంయమించేటటువంటి సాధన ఉపశమించేటటువంటి సాధనని కనుక మనం చేసినట్లయితే నీవు ఆత్మోపదేశమును వినవాడవయి ఆత్మ ఆత్మ విచారణ ద్వారా ఆత్మోన్నతిని సాధించి ఆత్మానుభూతిని ఆత్మనిష్టని పొందగలుగుతావు అనేటటువంటి దృఢమైనటువంటి సరి అయినటువంటి మార్గ నిర్దేశం అనుసరించి వారు అరుదుగాందుకములో నూటికి కోటికి ఎవరో ఒకరే నీవంటివారు వంటి వారు ఆత్మ మానవులలో అనేకులు ఆత్మను గురించి వినుటకు నోచుకొనరు ఆత్మజ్ఞానమును ప్రబోధించి ఉపదేశములను వినుటకు అవకాశము కల్పించుకొనరు ఒకవేళ ఉపదేశములను వినుచుండెను వారిలో ఎక్కువ మందికి ఆత్మ అనునేమో తెలియదు ఆత్మతత్వమును చెప్పగలవారు కూడా అరుదుగా ఉందురు ఆత్మను గురించి విని వినిన దాని మరణ నిధిధ్యాసలచే ఆత్మ నిరుంగువారు కుశలు ఆత్మతత్వమును బోధించువారు కూడా అతి కుశలురై ఉండవలను అట్టి నిపుణు నిపుణుడైన ఆచార్యుని చేత బోధింపబడి ఆత్మ నెరుకు వ్యక్తిని అద్భుతమైన వ్యక్తి అనక తప్పదు ఆ ఇక్కడ చూడండి చాలా ముఖ్యమైన అంశాలని చెప్పాలి ఆచార్యుడు కానటువంటి వాడు ఆత్మతత్వంను బోధించలేదు అని అంటే అర్థం ఏమిటి అంటే స్వయముగా తానే ఆచరించి తాను స్వయముగా ఆత్మనిష్టను పొందనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆత్మ ను బోధించడానికి అనర్హులు ఒకవేళ అటువంటి వారిని నీవు ఆశ్రయించిన సూ వారు నీకు ఆత్మోన్నతిని కలిగించకపోగా నీలో అవిద్యా సబలితమైనటువంటి అజ్ఞాన ప్రవృత్తికి బలం చేకూర్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గురువుని ఎంపిక చేసుకునేటప్పుడు వారిని సమగ్రంగా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది వారిని అనుసరించాలట నిజానికి శిష్యుడు గురువుని నిర్ణయించుకోవాలి అంటే ఒక సంవత్సర కాలం అనుగమించి ఉండాలి అనుసరించి ఉండాలి అనేక సందర్భాలలో గురువు గారు ఎలా ఉన్నారు అనేటటువంటి పరీక్ష చేయాలి నిజానికి మాట్లాడితే శిష్యుడే గురువును పరీక్షించాలి ఈయన నా అత్తగునా తగుబాటి గురువుని ఈ అన్వేషణ అత్యంత శ్రద్ధతో చేయాలి అలా చేసేటప్పుడు అతనికి ఆ గురువు నిరంతరాయముగా ఆత్మనిష్ట గురించే బోధిస్తున్నాడా లేక జనవాక్యహితమైనటువంటి ప్రేయో మార్గ పద్ధతిగా జన జగత్ సంబంధమైనటువంటి పద్ధతిగా బోధన చేస్తున్నాడా అనేటటువంటిది గ్రహించాలి గమనించాలి ఎవరైతే స్వయముగా ఆత్మనిష్ఠలో వారు మాత్రం అతి కుశలురై ఉట చేత ఈ అతి కుశలత్వం అంటే అర్థం ఏమిటంటే బుద్ధి యొక్క కదలి కలని కదలక ముందే తెలుసుకొనుట ఇది కౌశలము అంటే కౌశలం అంటే నిపుణత్వం నైపుణ్యం ఎంత ఉండాలయ్యా అంటే బుద్ధి కర్మానుసారి బుద్ధికర్మను అనుసరించే పనిచేస్తుంది కర్మ అంటే ఏమిటి అంటే మూడు గుణములతో కూడుకున్నది కర్మ కర్తృత్వ బందానుభూతితో కూడుకున్నటువంటిది కర్మ వాసనలతో కూడుకున్నటువంటిది కర్మ కాబట్టి వణత్రయము అసనాత్రయము దేహత్రయము శరీరత్రయము అవస్థాత్రయము అంటే త్రిపుటులన్నీ ఇందులో ఉన్నాయి మరి వాటి ఎందు ఏ రకమైనటువంటి కదలిక ఏర్పడినా ఏ రకమైన ప్రలోభం ఏర్పడినా ఏ రకమైన ప్రభావం ఏర్పడినా ఏ రకమైన ప్రతిబంధకం ఏర్పడబోతున్నా అవి బుద్ధిలోనే వ్యక్తీకరించబడతాయి కాబట్టి బుద్ధి వాటికి లొంగబోయే లోపలే మేలుకున్నవాడై బుద్ధిని ఆత్మయందు సాక్షిత్వమందు చైతన్యమందు తెలిపి ఉంచి ఈ ప్రలోభములకు గురి కాకుండా చేయగలగటం కౌశలం ఇది కౌశలం అర్థం కుశలత్వం అంటే అర్థం ఏ నైపుణ్యాన్ని సంపాదించాలయ్యా నువ్వు ప్రపంచంలో చాలా నైపుణ్యాలున్నాయి అనేక నైపుణ్యాలు ఒక ఒక గోడకి మేకు కొట్టాలన్నా నైపుణ్యంతో కొట్టాలి లేకపోతే వేలు బదులవు ఒక స్క్రూ బిగించాలన్నా కూడా నైపుణ్యం కావాలి ఒక సెల్ ఫోన్ రిపేర్ చేయాలన్నా నైపుణ్యం కావాలి ఒక వంట చేయాలన్నా కూడా వంకాయ కూర చేయాలన్నా కూడా సరిగ్గా జాగ్రత్తగా చేయకూడదు వేలు చూస్తే వంకాయలు తెగేయాలి కాబట్టి ప్రతి పనిలోనూ కర్మ అంటేనే కౌశలం అసలు కర్మ అంటేనే కౌశలం కర్మ సుకౌశలం అంటే అర్థం ఏమిటంటే చాలా నైపుణ్యముతో చేయబడేటటువంటి కర్మ అని అర్థం చెప్పకూడదు యోగా కర్మ సుకౌశలం అంటే అర్థం ఏమిటంటే సుకౌశలం కొట్టి కౌశలం నీవు ఆత్మ జ్ఞానముతో సాక్షిత్వ జ్ఞానముతో నిలబడి ఉండి నిష్ట కలిగి ఉండి చెలించని వాడవై ఉండి చేసేటటువంటి వ్యవహారం అని అర్థం అంతేగాని వ్యవహారంలో బాగా కౌశలంగా చేయగలగడం అని కాదు అంటే ఈ అర్థాన్ని తప్పుగా స్వీకరించినప్పుడు బాగా వంట చేయగలగడం కూడా బాగా ధనం సంపాదించడం కూడా ఆత్మనిష్ట బాగా వ్యాపారం చేయడం కూడా ఆత్మనిష్టయే బాగా భోజన చేయడం కూడా ఆత్మనిష్టయే బాగా నిద్రపోవడం కూడా సుఖాలను అనుభవించడం కూడా ఆత్మనిష్టయే అనేటటువంటి అర్థాన్ని అది సూచిస్తోంది కాబట్టి కౌశలము అంటే అర్థం ఏమిటండి జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములలో జగత్ సంబంధమైనటువంటి వ్యవహారములలో మోహ సంబంధమైనటువంటి ప్రతిబంధకములలో సుఖ దుఃఖ రూప మిశ్రితమైనటువంటి కర్మలలో సంగత్వ దోషాన్ని పోగొట్టేటటువంటి సాక్షిత్వమునందు నిలకడ చెందాలి ఆ సాక్షిత్వమునందు నిలకడ చెందేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాలి ఇది చాలా ముఖ్యమైన ఈ నైపుణ్యాన్ని సంపాదించినప్పుడు మాత్రమే నువ్వు బుద్ధి గ్రాహ్య బుద్ధిని దాటగలుగుతావు బుద్ధి కర్మానుసారి అనస్థితి నుంచి కర్మకు అతీతంగా బుద్ధిని పనిచేయించగలుగుతావు ఇది కౌశలం అంటే ఈ కుశలత్వాన్ని అందరూ సంపాదించలేరు ఎవరికైతే బుద్ధి వికాసం పూర్తవుతుందో ఎవరికైతే జగత్తు భ్రాంతిగతంగా కనబడుతుందో ఎవరికైతే జ్ఞానం సత్యంగా కనబడుతుందో ఎవరికైతే విజ్ఞానము వివేకమే జీవిత ప్రాథమ్యాలుగా ఉంటాయో వాళ్ళు మాత్రమే దీన్ని సాధించగలుగుతారు అందువలనే ఏమంటున్నాడంటే నాయన ఇటువంటి వారు నూటికోటికో ఉంటారు కాబట్టి బోధించేవారు అరుదుగా ఉంటారు ఆశ్రయించేటటువంటి అధికారులైనటువంటి శిష్యులు కూడా అరుదుగా ఉంటారు యమధర్మరాజుని సరాసరి యమధర్మరాజు దగ్గరికి పుట్టినటువంటి జీవులు అందరూ యమధర్మరాజు దగ్గరికి వెళ్ళవలసింది ఏ ఒక్కరు యమర్మరాజుని ఆత్మతత్వ విచారణ గురించి ప్రశ్నించలేదు ఆయన యొక్క స్థితిని చూసి భయపడిపోయి ఆయన యొక్క ఆ విధించేటటువంటి శిక్షలను అనుభవిస్తూ క్షీణపుణ్యం అవ్వగానే మళ్ళా మత్స్యలోకంలోకి తిరిగి వచ్చేటటువంటి వారే గాని యమధర్మరాజుని గురువుగా భావించి ఆచార్యుడిగా భావించి ఆత్మతత్వ బోధ గురించి అడిగి ప్రశ్నించేటటువంటి ఉత్తమమైనటువంటి వివేకాన్ని ప్రదర్శించినటువంటి నచికేతుని వలె ఉండేటటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు అట్లాగే మన నిజ జీవితంలో కూడా జగద్వ్యవహారమునకు జగద్వ్యాపారములకు సంబంధించి అనేక సూచనల్ని సలహాలని అవగాహనల్ని ఆక్షేపణలని ఆశ్రయాలని అందించేటటువంటి వాళ్ళు పోకొల్లలుగా ఉంటారు आत्मनिष्ठेगरा प्रश्न आत्माभूति पंदरा अ प्रश्न अट्ठे आत्माभूति विषयम अट्ठे आत्मनिष्ठ विषय सहाय से प्रश्न भी अलावर नीव अर्थिस्ावो तपक नीत सहायो आत्मनिष्ठ विषयम తప్పక నీకు ఆత్మానుభూతి పొందేటట్టుగా చేస్తాను అనే వాగ్దానం చేయగలిగేటటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించాలి కాబట్టి గురు పౌర్ణం అంటే ఏమిటంటే హస్తమస్తక సంయోగం అనేటటువంటి పద్ధతి ద్వారా గురువు గారు ఈశ్వరుడు సాక్షిగా వాగ్దానం చేస్తున్నాడు శిష్యుడు ఈశ్వరుడు సాక్షిగా గురుపాదమును ఆశ్రయి శరణాగతిలు అవుతున్నాడు శరణాగతి కాదు అది శరణాగతి అంటే సన్యారూపకంగా కాళ్ళు పట్టుకుని ప్రార్థిస్తున్నాం అనమాట ఇంకా అంతకుమించి ప్రార్థించడానికి వేరే మార్గం లేదు కాబట్టి హృదయపూర్వకమైనటువంటి నివేదన శరణాగతి అటువంటి పద్ధతిగా మనం గురువుని ఆశ్రయించాం మానసిక ఆశ్రయాన్ని పొందటం మనసును హృదయ స్థానంలో నిలిపి ఉంచడమే అన్ని సాధనల యొక్క పరమగమ్యం కాబట్టి అన్ని తపస్సుల యొక్క ఉద్దేశం ఏమిటంటే మనస్సుని హృదయ స్థానమునంద నిలిపి ఉంచి స్వరూప జ్ఞాన విశేషం చేత మీరు జీవించటం అట్లా జీవనం ఎవరైతే చేస్తారో వాళ్ళు సరి విధానంలోకి ప్రవేశిస్తారు అటువంటి వారు అతి కుశలు అయినటువంటి గురువుని ఆశ్రయిస్తున్నారు ఎటువంటి అంటే శిష్యునిలో ఏర్పడేటటువంటి కొద్దిపాటి మార్పులను కూడా చెప్పకనే గ్రహించగలిగేటటువంటి సమర్థవంతత సమర్థత ఆయన గను ఆ చూస్తూనే గ్రహిస్తాడు వింటూనే గ్రహిస్తాడు వినకుండా కూడా గ్రహిస్తాడు అపరోక్షంగా కూడా చూడగలుగుతాడు ఆ నిన్ను నీడలాగా వెంబడిస్తూ ఉంటాడు నీ హృదయ స్థానంలోనే నిలకనైనటువంటి స్థానం కలిగి ఉని నీలో గ్రహిస్తాడు ఆ రకంగా నువ్వు నీ హృదయ స్థానంలో నిలుపుకోవాలి ఆ రకమైనటువంటి మానసిక ఆశ్రయాన్ని పొందేటటువంటి కుశలత్వాన్ని సంపాదించాలి నైపుణ్యాన్ని సంపాదించాలి అప్పుడేమవుతావా సర్వార్పణ అయిపోతావాలన్నమాట అట్లా ఎవరైతే సర్వార్పణ శరణాగతి స్థితిని అనుభవిస్తున్నారో వాళ్ళు ఉత్తమ గతి చెందేటటువంటి అవకాశం కలుగుతుంది ఇంకా ఇందులో ఒక ధర్మగర్భమైనటువంటి విశేషము కూడా ఉంది నూటికో కోటికో అనటంలో ఒక ఉద్దేశం తెలుసా మీకు ఎవరికైనా సాధారణంగా అందరూ అంటూ ఉంటారు ఎక్కడో నూటికో కోటికో రెండు అంటున్నారు శత జన్మలకు ఒకసారి అవకాశం వస్తుంది వంద పుట్టిపోతే శత జన్మలకు శత జన్మల ఆయుర్దాయం వంద అంటే ఎంత పదివేల సంవత్సరాలకు ఒకసారి నీకు ఈ ఆత్మాని ఆత్మనిష్టను పొందాలి అనే ఆసక్తి కలుగుతుంది అటువంటి ఆసక్తిని ఏదో ఒక ప్రతిబంధకాలని ఉద్దేశించి एदो समय उद्देशी एदो तात्कालिकवे अंशाल प्राधम्या आत्माभूतिर को प्रयत्ना विरमित अत्य हीन धन्यता अवकाश शत जन्मारी वे इंका कोटिको अटावना कोद्देश पर्यतमों క్రిమి కీటకాదుల తో కనుక నీవు ప్రారంభించినట్లయితే కోటి జన్మలకు ఒకసారి కూడా లభించే అవకాశం అన్నిసార్లు గుట్టిపోతూ ఉంటావు ఏ వంద జన్మలకో ఏ కోటి జన్మలకో గాని నీకు ఆత్మనిష్టన పొందాలి అనేటటువంటి బలమైన నిర్ణయం కలగటం లేదు అంత ప్రభావశీలమై అవిద్యా బలము మోహము యొక్క సంసార రూప జగద్భ్రాంతి జీవులనన్నింటినీ పరివేష్టించి తనలోనే ఇముడ్చుకుని జరణమరణ చక్రమునందు బాధితమయ్యేటట్లుగా చేస్తుంది కాబట్టి దీని యొక్క విలువని యమధర్మరాజు బోధిస్తున్నారు హరి ఓ శ్రీ గురు హరి